ఇవియే తొల్లిటివారు ఎంచి నడచిన శాంతి వివరించి కొలిచితే విష్ణుడే శాంతి సకల ఉద్యోగములు చాలించుటే శాంతి సుఖదుఖములు విడుచుటే శాంతి ఒకరేమి ఇచ్చినాను వల్లకుండుట శాంతి ప్రకటించి రత్సలకు పాయుటే శాంతి మహిమీది పనులెల్లా మానియుండుటే శాంతి సహజ బాంధవములు జారుటే శాంతి కుతర్కములకు పారకుండుటే శాంతి విహిత విషయముల విడుపాటే శాంతి ఊరకే నిశ్చింతముననుండగలదే శాంతి కోరకుండే సాత్విక గుణమే శాంతి భారము శ్రీవేంకటేశుపై పెట్టుటే శాంతి ధీరత తోడుత గుణాతీతుడౌటే శాంతి